స్వరాలు తెలుగు రంగం జవాబున వ్యక్తిగతంగా సమష్టి పరంగా సక్రమంగా నిర్వహించాలి సూక్ష్మంలో మోక్షం ఇచ్చే జవాబు కొంచెం తో కూడిన జవాబు కూడా అంటే ప్రశ్నను సూటిగా ఎదుర్కోవడానికి దంకి ముఖం తప్పించుకుని తిరిగే జవాబు ఇది విఘ్నసన్నతమైన పద్ధతి కాని కనుక పేట సరైన పద్ధతి కోసం వ్యక్తం చేస్తున్నాం ఈ సందర్భంలో మనకు రెండు గడ్డు ప్రశ్నలు ఎదురవుతాయి ఒకటి ఉత్తమ నటుడు ఎవరు రెండు ఉత్తమ నాటక ప్రదర్శన అంటే అలాంటి వీటికి అప్పుడప్పుడు కొన్ని పడికట్టు జవాబులు చెప్పడం కదూ రణవచ్చు ఎక్కువ కిరాయి పుచ్చుకునే నటుడు ఎవరో అతడే ఉత్తమ నటుడు మరొకరు అనవచ్చు దేనికి ఎక్కువ రాబడి వస్తుందో అదే ఉత్తమ నాటక ప్రదర్శన ఇంకొకరు ఈ రెండింటినీ ఖండించి అనవచ్చు పోటీలలో ప్రభు బహుమానం పొందిన వాడే ఉత్తమ నటుడు పోటీలలో రచత పాత్ర పొందినదే ఉత్తమ నాటక ప్రదర్శన ఈ జవాబుల్లో కొంత సత్యమో ఉంది కొంత అసత్యమే ఉంది నటున ఉత్తమత్వానికి నాటక ప్రదర్శన ఉత్తమత్వానికి బహుజనామోదం ఒక గీటు రాయని చెప్పడం నిర్వివాదం అయితే బహుజనామోదం అనబడే ఆ వస్తువు యొక్క వైఖరి ఏ స్థాయిలో ఉంటుందో అది అన్నిటికంటే అత్యంత ప్రధానమైన విషయం ఇందుకు ఒక్కటే ఉదాహరణ ఒక నటుడు ఒక రాజకుమారిని వేషం ఆ రాజకుమారి వయస్సుకు గాని హోదాకు గాని అనుగుణ్యమైన ముఖవర్చస్సు అంగతో పాలు కలికా కనిపించవనుకుంది అయినప్పటికీ గమనించే అతడు కొన్ని పద్యాలు పాత్రలు అమోఘంగా పాడేసి ఆ కాసేపు సామాజికల ఆమోదాన్ని పొందగలుగుతాడు ఈనాడు కనిపిస్తున్న ఆమోదాల్లో చాలా భాగము ఇలాంటివి అని చెప్పడం సత్యదోరం కాదు అయితే ఉత్తమ కళా దృష్టికి ఇది ఉత్తమ ఆమోదంగా గోచరించడం కష్ట సాధ్యం ఎందుకంటే నాటక రసానుభూతి కేవల సంగీత ప్రదర్శన ద్వారా ఎన్నటికీ ఎప్పటికీ ఎవరికి సాధ్యం కాని కాబట్టి ఉత్తమ ఎవరు ఉత్తమ నాటక ప్రదర్శన అంటే ఎలాంటిది అనే ప్రశ్నలు అంత సులభంగా పరిష్కారం అయ్యేవి అవి నాటక కళా తత్వాన్ని కుదుళ్లతో సహా ప్రశ్నలు ఏ ప్రదర్శనాన్ని ఎవరు ఎక్కువ రక్తి సామాజికలను ఎక్కువ ఆనందపరుస్తారు వారు ఉత్తమ నటులని అది ఉత్తమ నాటక ప్రదర్శన అని చెప్పడం సర్వసామాన్యం అయితే రక్తి అరక్తి అనేవి ప్రేక్షక చిత్తవృత్తికి సంబంధించిన విషయాలు ప్రేక్షక చిత్తవృత్తి అనేది ఒక అగణ్య గోచరమైన వస్తువు మనల్ని తరచు మోసగిస్తూ ఉంటుంది ఏ తప్పకుండా రక్తి కడుతుందని మనం అంచనా వేసుకుంటామో అది ఒక్కొక్కప్పుడు ప్రేక్షకులను చీమ కుట్టినంత కూడా కలిగించలేక అపజయం పొందుతుంది ఏ ప్రదర్శన రక్తి కట్టదు అనే భయ సందేహాలతో మనం ఆరాట అది ఒక్కొక్కప్పుడు అమోఘంగా రక్తి కట్టి ప్రేక్షకుల్ని తనమే గురించి మనం వేసుకునే అంచనాలని ప్రేక్షక చిత్తవృత్తి అనే ఈ అవ్యక్త పదార్థం ఈ విధంగా తారుమార్ చేస్తుంటుంది మనం తద్దిద్దవుతుంటాం దర్శన అంత వ్యయ ప్రయాసులతో కూడిన కృషి రక్తి సాధించగలిగిన ప్రదర్శన కొన్నాళ్ల పాటు రంగస్థలం మీద జీవించగలుగుతుంది అరక్తి దూషితమైన ప్రదర్శన అంతరిస్తుంది ఈ రక్తి అరక్తుల తత్వం అందరు ప్రయోక్తలకు అన్ని నటీ బృందాలకు జీవన్ మరణ చెప్పడం అతిశుక్తికరం ప్రేక్షక చిత్త ముడిపడి ఉన్న ఈ విచిత్ర సమస్య ప్రాచీన గ్రీకు ఆచార్యుడైన అరిస్టాటల్ మొదలుకొని నేటి వరకు వేలాది ఏంలుగా అనేక మంది మేధావులను ఆకర్షిస్తూ వచ్చింది రక్తి అంటే ఏమిటి దాని స్వరూపం ఎలాంటిది స్వభావం అది ఎందుకు ఎప్పుడు ఎలా ఎవరిలో రూపొందుతుంది ఈ రక్తిని రూపొందించటంలో ఉత్తమ నటీ నెట్ల ఈ రక్తికి ఉత్తమ నాటక ప్రదర్శనానికి గల సంబంధం ఎలాంటిది ఈ ప్రశ్నలను ఎదుర్కొని రక్తి స్వభావాన్ని తాత్విక దృక్పథంతో పరిశీలన చేసిన ప్రాచీనుల్లో మన భారతీయులు అగ్రస్థానం వహించారు వారిలో భరతుడే ప్రథముడు అతడు వీటిని సునిశితమైన ప్రతిభతో పరామర్శించి నటుడు నిర్వహించవలసిన ధర్మం ఎటుదో తెలుసుకోవాలంటే ఈ రస నిష్పత్తి మనం సంగ్రహం వార్యంగా తెలుసుకు తిరాలి మొట్టమొదటి ప్రశ్న నాటకం దేనికోసం దాని పరమార్థం ఏమిటి అది నీతి నియమాదుల్ని బోధించడమే ముఖ్యాశయంగా ఒక పాఠశాలగా ఉండాలా లేక పాపులు పతితులు దూదరులు వ్యభిచారులు హంతకులు మొదలైన వారిని మరామత్తు చేయడమే ఒక సంస్కరణ సంస్థగా ఉందా అని బల్లగుడ్డి పెద్దలని దశరూపకర్తయ్యైన ధనంజయుడు ఇటుకు పదో సిదాప్ వాడు గొప్ప లాక్షణికుడు అలా వాదించే పెద్దలను ఎలా ఎగతాళి పట్టిస్తున్నాడో వినండి ఆనందనిష్యందిషు రూపకేషు వ్యుత్పత్తి మాత్రం ఫలమల్పబుద్ధి యోపి ఇతిహాసాదివదా సాధు తస్మై నమ స్వాదుపరాన్ముఖాయ రామాయణ భారతాది ఇతిహాసాదుల వలే నీతి బోతుతో నిమిత్తం లేదు అయితే ఈ సత్యాన్ని గుర్తింపగాలని అల్పబుద్ధులు కొండరుంటారు వారికి ఆనందం లేకట అట్టి వారికి ఒక నమస్కారం అని ఈ శ్లోకం నాటకానికి నీతి బోధతో నిమిత్తం లేదనడంలో నీతితో నిమిత్తం లేదని కాదు దానిని బోధించడంతో నిమిత్తం లేదు అనే అభిప్రాయం మనస్మృతి పరాపర స్మృతి మొదలైన ధర్మశాస్త్రాలు మనల్ని నీవి ఇది చేయకూడదు అదే చెయ్యి ఇది సరికాదు అదే సరి అనే ధోరణిలో సూటిగా శాసిస్తుంది నాటకం అలా శాసించదని ప్రియురాజి వలెగా మధురంగా హృదయం కరిగేటి మందలిస్తుందని విజ్ఞుడు మమ్మటాచార్యుడు తన కావ్య ప్రకాశంలో నిర్వచించాడు కావ్యం విశిష్యక్ష సారాంశం ఏమిటంటే నీతి కోసం నీతిని బోధించడం వేరు ఆ నీతికి ఒక స్వరూపం ఇచ్చి ఒక అలంకారం చేసి ఒక ప్రాణం పోసి ఒక రమణీయమైన జీవద్వస్తుగా రూపొందించడం వేరు మొదటిది శాస్త్ర పద్ధతి రెండవది కళా పద్ధతి విశ్వ ఆన్లయంలో ఉత్తమ రచనలుగా విలసన శాకుంతల ప్రకటిగా స్వప్న మొదలైన భారతీయ రూపకాలు గాని ఒడిపస్ మీడియా మొదలైన గ్రీకు నాటకాలు గాని హామ్లెట్ ప్రోమియో జూలియట్ మొదలైన ఆంగ్ల నాటకాలు గాని ఏ ప్రత్యేక నీతి బోధ కోసము రాయబడలేదు వడిదుడుకులతో కూడిన మానవుని జీవిత గాథకు కళారూపకమైన ప్రతిబింబాలుగా వెలిశాయి నాటకాన్ని కావ్య రూపంలో చదువుకుంటున్న పటిష్టకు గాని ప్రదర్శన రూపంలో వీక్షిస్తున్న సామాజికడికి గాని ఆ కాసేపు దీనివల్ల నేను నేర్చుకుంటున్న నీతి ఏమిటి అనే వితర్కం స్ఫురించదు ఆహా ఎంత లేక అభివృద్ధి చాలా పేలవంగా ఉంది అనే రక్తి విరక్తులు మాత్రమే ఆను వస్తాయి కాగా ఏ ప్రేక్షకుడు నాటక ప్రాంగణంలోకి పాఠశాలకు వెళ్లే విద్యార్థి తత్వంతో రాదు ఆనందాన్వేషణకై కాబట్టి ఇంతకు పూర్వం మనం ఉదహరించుకున్న ధనంజయని హేళన చాలా సమర్థనీయంగానే కనిపిస్తుంది ఆడేవారు నటీ నీట వర్గం చూచేవారు సామాజిక వర్గం ఆయాసమంతా మొదటి వారికి ఆనందమంతా రెండో వారికి సంస్కారం కలవారుగా ఉంటే తప్ప ఉత్తమ నాటక ప్రదర్శన రూపంతో సారదు ప్రేక్షకులలో సహృదయత లేని పక్షంలో నటీ నీటిల పరిశ్రమ అడవి కాచని వెన్నెలవుతుందని పూర్వనాట్యాచార్యులందరూ ప్రేక్షకులు సహృదయులై నటీనటులు అసమర్థులైన పక్షంలో కూడా ఫలితం అంతే అన్నారు ఉభయ వర్గాల్లోనూ ఉత్తమ మధ్య తరగతులున్నాయని వారికి తెలుసు ఒక పూర్వనాట్యాచార్యుడు నటీ సంస్కార కీర్ణతను గురించి ఎంత నిశితంగా అపహాసం చేస్తున్నాడు కొద్ది నిన్న అపశబ్ద మృగా సంత్ర జ్యోతిర్ నట విట గాయక భిషగాన గహ్వర అని అనగా వ్యాకరణ శాస్త్రజ్ఞులనే కిరాకులు వేటాడుతుంటే అపశబ్దాలనే మృగాలు పారిపోయి ఎక్కడ చోటు దొరక్క చివరకు నట విట వైద్య గాయక జ్యోతిష్కుల వదన గుహలను ఆశ్రయించుకున్నాయని ఈ శ్లోకం ఈ విధంగానే సహృదయం లేని ప్రేక్షకులను కూడా వారు నిశ్చితంగా విమర్శించారు అనుపాపంతో ద్రవించగల హృదయం అలాంటి హృదయాలని ఆనందంతో రచించగలుగుతాయి కాబట్టి ప్రేక్షకులు సహోజులై ఉండాలని ఉద్ఘాటం సౌందర్య గ్రహణ శక్తి లేని హృదయాలు ఎక్కడైనా ఉంటాయా అని మనం ఆశ్చర్యపడక్కర్లేదు చరిత్ర ప్రసిద్ధుడైన ఔరంగజీబు చక్రవర్తి ఒక లోక ప్రబల నిదర్శనం సంగీతం కళి దుస్సహమైంది నిషేధించాడు కళాకారులు దానికి సమాధి కట్టుకోక తప్పలేదు ఔరంగజీబు లాంటి వారు కూడా అక్కడక్కడ ఉండకపోరు రంగస్థలం మీద ఎంత రసవత్పర ఘట్టం నడుస్తున్నా వీరికి చీమ కుట్టినంతైనా అనుభూతి కలగదు ఇలాంటి ప్రేక్షకులను మన పూర్వలాక్షణికులు నాటకశాలలో ఉండే దూలాలకు గోడలకు దొంగలకు బిమ్మెలకు సరిపొచ్చారు సహ ప్రేక్షకుని ఎందు రస నిష్పత్తి ఎలా రూపొందుతుందో విశుదీకరించే సిద్ధాంతం మనకు త్వరగా అర్థం కాని ఒక పరిభాషా పదజాలంలో చిక్కుపడి ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు పరిభాష గోలిగిపోకుండా అర్థం అర్థం చేసి ప్రతి మానవుడు తన స్త్రీ జీవితం ప్రేమ ద్వేషం రాగం విరాగం మోదం ఖేదం మొదలైన వాటికి సంబంధించిన కొన్ని అనుభవాలను పొంది ఉంటాడు ఈ అనుభవాలు అతని హృదయాంతరంలో ఏదో ఒక మూల ప్రతినిత్యం అంటిపెట్టుకుని ఉంటాయి అనగా లాక్షణికుల పరిభాషలో అవి అతని ఎందు వాసనారూపంగా ఉంటాయి సహృదయ ప్రే ప్రేక్షకుని ఎండలి ఈ వాసన అనుభవాలు నాటక ప్రదర్శన సమయంలో నటీనితుల అచినీయ ప్రభావం ద్వారా ప్రేరేపణకుని అతన్ని రసపరంగితం చేస్తారు ఆనందంలో ముంచుతారు తన్మయ్యి చేస్తాయి ఇది నాటక రస నిష్పత్తులో నిర్ధ అయితే మరికొందరు లాక్షణికులు ముఖ్యంగా నాట్య శాస్త్ర వ్యాఖ్యాత మహామేధావి అభినయ గు గుప్తాచార్యులు ఈ రస నిష్పత్తిని శల్య పరీక్ష చేసి విచిత్రమైన అతి సాహసోపేతమైన సిద్ధాంతాన్ని ఆవిష్కరించాడు అదేమిటనగా మానవుడు తాను లోక వ్యవహారంలో అనగా నిత్యకృత్యములతో కూడిన దైనందిన జీవితంలో పొందే అనుభూతి వేరు ప్రేక్షకుడుగా ఈ నాటక రసానుభూతి వేరు కథ ఉసుగునకు విక్రయింపబడిన చంద్రమతి సాక్షి భక్తవంత కరసాల సెలవు కాలాడక నోరాడక ఇంటికి మంటికి ఏకారగా అశ్రులు వర్షిస్తుంటే ప్రేక్షకును ఒల్లి పొలకించి తను తాను మరిచిపోయి గొల్లు అని ఏడుస్తాడు అయితే ఇది బాధతో కూడని ఏడుపు ఎంత మాత్రం కాదు బాధ అయితే అలాంటి బాధాకర దృశ్యాన్ని ప్రేక్షకుడు ఎన్నడూ హర్షించదు బాధకు దూరంగా తొలగిపోవడం మానవ స్వభావం కాబట్టి అందుచేత ఈ చంద్రమతి దృశ్యం అతడికి బాధ కలిగించి ఉంటే ఆ దృశ్యాన్ని గాని ఆ నాటకాన్ని కానీ మళ్లీ మళ్లీ చూస్తానికి రాదు చూడాలని కోరరు కానీ మళ్లీ మళ్ళీ వస్తూనే ఉంటారు చూస్తూనే కాబట్టి ఆ దృశ్యంలో అతడు పొందినది బాధ ఎంత మాత్రం కాదు ఒక విధమైన ఆనందం ఆ ఆనందం ఎట్టిది అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి ఒకటే జవాలు ప్రేక్షకుడిగా అనుభవించు చూడు నీకే తెలిసి వస్తుంది అది ఒక విచిత్రమైన ఆనందం లోకానుభవానికి అతీతమైన ఆనందం కాబట్టి దానిని అలౌకిక రసానందం అన్నారు కాగాపోగా సారాంశం ఏంటంటే ఈ అలౌకిక ఆనంద రహస్యాన్ని గుర్తించి అర్థం చేసుకుని ఈ నటుడు తన తోడి నటీనటుల అభినయంలో తన అభినయాన్ని చక్కగా అంతర్లీనం చేసుకోగలుగుతాడు ఆ రూపక ప్రదర్శన ఎడల తనకు గల ధర్మాన్ని బాధ్యతను సంపూర్ణంగా నిర్వహించి కృతార్థం తెలుగు నాటక రంగం కొప్పవరపు సుబ్బారావు గారి ప్రసంగం అది ఈ కార్యక్రమం పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో రికార్డు చేయబడింది ఈనాటి సజీవ స్వరాలు ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి